బడినప్పుడులను వచ్చి వాహం చేత చెరేటి మముద్రము లాంటి కొత్త సంవత్సరములు కూడా చెబుతున్న ఆటవాడు ఇది అట్లా ఉంది మహారాజు మంది జయించినటువంటి యొక్క నీవు ఈ పిల్లవాడి చేతి నువ్వు పడిపోయావులు తనంద दु, दु, खु, ल, उ, ल, ే తీరు జగతీర్థరించు జన గురు అనేక విభూలు సౌఖ్యముల చేత పొందుతూ ఉంటారు అప్పట్ల నింటన వివాహమైంది వెళ్ళిపోయావు మన ఇల్లు తగ్గిపోలేదు కదా ఎంత బాగుంది మీ బాయి కావను కుమారుగా అపార్డైనటువంటి సూరుడైన ఒక బాధికరూ నన్ను కనిపించా ఏ తీరుకుందా పోతున్నావు అగతి ఇట్టమయ్యో ఈ భూమి మీద ఎల్లరికే సాగా స్వామి అని వస్తూ ఉందట సత్త మీద పడింది వివాహంలో కూడా వచ్చాట వచ్చి నిలబడున్నాడు సమీపంలో ఎంత మాట మాట అంత వయసు rey rey hum to nahi jaenge lekin do din udal ke ke chaloge to do diwalen meri majlis mein to sab de dete hai aap ka vaada hai aap ka swabha or <laughs> తండ్రి యొక్క ఆడిపేను అనుసరించు ఆ రెండు పొందే రోజు పోయి గీసేదట కొన్ని తయారైపోయాగుతే ఆ దీంతో తీసుకొచ్చేది నేను ఈ ఋషి యొక్క సమస్తమైనటువంటి కాలు కూడా ఆ గంట అట్లా తీసుకొని వెళ్ళట ఒక రోజులు స్నానానికి వెళ్ళింది అట్ సమయంలో ముందు పెంపలు అనేకమైనటువంటి బియాస్పద స్నానస్తువులు ఆ సుందరమైన పురుషులు చూసిందట మనకున్నారండి మగవాడు వాళ్ళు వాళ్ళ గేత చెప్పట చాలా అసెక్టింగ్ గా ఉంటారు అవసరము ఈ అనుసంధులు వాడుతున్నది ఆయన తీసిందా చాలా ఉదవాలతో తీసుకుని వచ్చింది మీరు చూశాడు ిందు దీంతో తీసుకొచ్చావన్నాడు జమట్ యోగులు తీసుకొచ్చాన చూస్తే మనస్సు చేత మనస్సు ఆ కుమారు పెద్దవాడిని తెలిసి తల్లిదన్నాడు తల్లిదంతరహన మనసును ఎక్కలమైపోగా పిచ్చివాడు చిన్నవాడున్నాట పరిశురాముడు ఆయన ఏం చేసే వారికి వచ్చాడు హైదరాబాద్ లేనే భయాలు రే మీ తల్లి ఎందుకు అన్నాడు శాతం మీ కుటుంబ మా తల్లి బ్రీ తెలుసుకున్నాడు ఆ తల్లిదండ్రులు తీర్చినటువంటి శాపం తీసేయమని ఆ అన్నలకి You know what?! Well with me.. fuamappati One Здесь the guise of Roch Investment booting uh turn A little não ram Menghl <laughs> atanadasru Na la landu na oけど తగవు నాకు మనకు ఒక చదువుక అర్జును కాబట్టి వెళ్ళిపోతా మీకు చాలా పుణ్యం అవుతుంది ఆ పని చేశామంటే ఏ వస్తూ ఉందట తల్లి చూశాడు తల్లి అంటే తల్లి యొక్క దుఃఖాన్ని చూసి అగ్ని పెద్ద అంత చేశాడట ఎందుకు దాంట్లో చాలి ఆ ఉంచున్న కాంసూసింది రే ఉప్రవాహంలా ఏంటట ఆ తల్లిని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 ఉన్నత భైరవర్ జరుగు మరి లేదు పాతాళలో భోగవతి నా ధైర్యాలు పెన్షన్ అయిపోతా లో నన్ను పరిపాలించినటువంటి యొక్క శరుసు నా తండ్రి మహాత్తుని పని లేదు మా తండ్రి దగ్గర తండ్రి మనలోనే ఆ మణి వ్యక్తికి మూడు సాయలు తెలుగునట్లయితే ఉందయ్య ఆ పంజాత ంగళ సూత్రం మంగళ సూత్రం ఆ పేత ఆ మంగళసూత్రమే నిసిందట ఆ దోచి శ్రీసులు మృతజీ మినీ ఉంటుంది పోయి ఈ గు పోయి మా తండ్రి గారికి చెప్పి ఆ వృత్తిని వన్యముందని అని తెలుసు కావాల్సిందని పంపిందట ఆ కుండే వెళ్ళా అట ఆ పాతావరణం కానీ వెళ్ళి ఆ ఫేషుడికి చెప్పాడు ఇంప్రకారంగా అంచడం ఇంపలాడ ఆ మార్పు పంపిందని అంత యావత్ చెప్పా భనం బాడు వచ్చిందా అని ఆ జీవులు అవుతూ కూడా తెలుసుకుని వెళ్ళేటా తత్వకు ముందు వాహించి చూసిన తత్వం అవుతూ చూసినాయట ముందులు తీసుకుని వెళ్తూ ఉన్నారు నంగులైందో రాజ నంబులైందో రాజో స్వందో చందో రాజు వారికి యొక్క భావనవి ఈ జీవన ప్రాణిస్తే వాళ్ళు సిద్ధులు ఉంటారు అవుతాయా వెళ్ళి అయితే ఏ ఆ కరాలు తో అసలు ఎక్కడ బాగోలేదు ఒకటానికి ముందు లేకుండా ఉండుకో సోలవారు ఉన్నారు కనుక ఆయన వచ్చి ఆ అత్యుల యొక్క ప్రాణం నుంచి ఎవరికిస్తాడు నువ్వు వాళ్ళు పల్లె నువ్వు రావటానికి అని వాణించారట సోలవతా పోయినప్పుడు ఏం చేస్తాడు ఎక్కడ ఆ పున్నలిక్కు ఏం చేసేటప్పుడు నేను రావటానికి నువ్వు లేదు మొత్తం యావత్ పొలం యావత్ సమీ చేశారు కదంటే అది అడుగు వేయితే అడుగు వేయలేదు కనుక నేను ఆవితూ లేదు పోయి చెప్పవలసిందన్నాడట ఆ పాతాల లోపం నడవి వచ్చాయట పంచి చెప్పాడు వాహను ఆ చిత్రాన్ని జ క్కదలే మంట వచ్చింది స్వార్థ వాళ్ళం మీదనే తోటది భర్త ఉంది స్వార్థ వాళ్ళు తోటదిగా త రావడా తిపోవాలి అని ఆ కుంభీకు వెళ్ళి ఆట పతాల్లో కాదు వెళ్ళి ఆ ధనస్సు హత్యం చేశాడు విజయార్థము వినోదించుకున్నారయాలు విద్యార్థులు విరోధించుకున్నాడు ఒక్కొక్క అర్థం చేతలు స్తావి తలుపు పొందనుకునిస్తే సముదారుమార్తూ ఉంటే వచ్చలు తిప్పుడు ఏట బాణముల చేత జీవల చేత వెంట జీవత్వం ఉన్నాయిగా తిరుపతి ఎక్కడ ఎక్కడ పంపుతూ ఉన్నాడు మా చేతు చేస్త్రాలు చేశాడట కురిసింది చేలమంట లోతులు చసిందట ఇక దానిపైసాడు పిటీలు మాత్రం సేవలో ఏది కరెన్స్ సేవలు ఉన్నాయే ఇవి బయట ఇక స్వాతని చెదస్ అవికి ఏం చెన్నులేదు బావుకి తగిన పైన మాయే మాడ బట్టి ఇంకేం చేస్తాం జయంలో ఏం చేయొచ్చు ఇక వచ్చినా కొత్త రావచ్చి ంచి ఒకరు వై రాజు ఈ పాఠం చూపించాలన్నారు ఈ బాధలో తగ్గిపోతా ఉన్నా అని సర్వ పనులు ముందు ఎత్తుకుంటారట ఆ ఒహునికి పాములు నమస్కరించి స్వామి తర్వాత రాహుల్ని లక్ష్యుకున్నారు త ఆ దేవులు చేసుకునే లోహమైన తీరు నేనేది పడత ఆ విధాత్సూ ప్రతి హక్తములట ఆ అత్యమాలనే దుకాణంలో ప్రతి హక్యోగించే వరకు ఎక్కడే ఎక్కడ పోయిత ముందు వెలువడి ప్రభువాహన దుకాణం సమర్థించి ఆ దేవత్తులు వినే ఉంచాడట ప్రొవాహములకి యావతూ కూడా పెట్టుకొని ఆ పున్న రీతిని తీసుకొని ఆ పేర్కున్నాడు వెళ్ళేవాడు ఆ సోతరాన్ని ఆ భూలోకానికి వస్తూ ఉన్నాడట అంటే సమయంలో అర్జునుల యొక్క షరత్తును శ్రికేతుల యొక్క షరత్తు రేపు కాపాడుతూ ఉండబడుతుంది సిద్ధువెళ్ళాడు వసువాహాలు కాండవ దహనభై అత్యుసంభం లేదు సర్పములు చిత్రాంగతలకు మోహము కలిపించి ముఖాంగ్రహం సమయంలో ఉన్నత వాళ్ళ కక్ష ఆ సర్పములకు అర్థం లేదు ఆ కక్ష అర్చుకున్న వారని వచ్చి ఆ చిత్రాంగులకు ఆ మోహాన్ని వ్యక్తం చేశారు తెలియకుండా పోయింది వారికి విషకేత స్రంగులు తీసుకుని గౌరాలు వారి వాట రాత అందుకని వారి జైలకత ఆ వకదార్థుల యొక్క దాపించేత అక్కడ ప్రవేశించాలి ఆ గౌరాల వారి అరణ్యంలో చూస్తున్నారు లేవు తరం లేవు అసలు ఇవ్వకూడదు మేమైంది అమ్మాహము బాగుంది వేసుకురా వాళ్ళు బాధావు ఇక హత్యరాపు హేషవ తిగా <laughs> జనాతనే నావు ఆగలవు గొప్ప దేవుడా jab mein ko saunta keene mein meri mohabbat ko palat ko diye jab waqt mein keene laga bahut paudhe ke tan tan la la re dilay ko dil dono na unar na nikho daru de meri peedhi na bolo alag boli సవానికి లేదు శరీరం అవుతూ కూడా అవు పేరే అవుతూ కూర్చుని కర్వాహన ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎంత జరిగింది నాకు తెలియదు అని ఆ స్వామి హోంతున్న చింది ముందు చెప్పబడుతున్న ఆయన తెలియని కొన్ని విషయమే ఉండవంత అందవాళ్ళు అంతకు ముందుకున్నాడు అంతా రుదురాజు మా దిగే చట్టం నుండి కలించే రుగ్లాడు వారు వచ్చానుక మా గొంతున్నీ ఉక్కి నేను నీవు శ్రీకృష్ణ స్వామి వారు ఇదంతా కూడా ఆ గొల్లాడు వెళ్ళా వైవేరి అనేకమైనటువంటి నదీనదువులు పట్టదులు ఎవరకు కూడా అధికము ఉంది దుర్గంలో యొక్క కలిగిన ఉన్నాయి చెప్పల రెంట్లో ఉన్న చుక్కలు వంట నవీన మాంసములు టువంటి మనస కన్న కూడా కుల కులు కావడముధ్యమైనటువంటి యొక్క యోధులు కుంపు ఎక్కువ ఎరుగులు తెలుగులోని యొక్క యుద్ధ కూడా కలుపుతూ ఉందట దిగి చూస్తే పద్దెనిమిది యొక్క మందులు కలుపుడుతూ ఉంది వెళుతూ ఉన్నారట ఆ దేవుటీ దేవుని కున్ని మహాదేవి దీవుడు కావుల మళ్ళీ కూడా నేడుపుతూ ఉన్నారట అర్జునుడు దగ్గర దేవుడు కానీ తెరస్తున్నాడు కదా యొక్క దైవం ఆ దేవుడు కానీ ఆ వజనముల దేవములు అందుతున్నాడట కానీ ఆ దేవు దేవలని అందుకుందా దుఃఖము ప్రబలిపోయిందట వస్తున్న వాగలవాగల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 సమీపమున తప్పన చే తల్లిని మందుగా ఆయనగాడి ఎదురాడి ఎదురు ంటే మీ తల్లిదారి పాదల మీద తెలుగుతూ అప్పుకారంగా నా పాముల మీద చూస్తూ ఉంటాడే ఇప్పుడు మీ తల్లి వేదీ ప్రకారంగా ఉదవులు ఉంటే మనది లేదు అందునా అర్థునా మనం ఏడుతూ పై సమయం నుండు ఆ శ్రేష్ణే స్వయకు వచ్చిన అవస్థి ప్రభో జోదు నువ్వు తీసుకుని వచ్చి ఆ పాతాలలోకి కానీ అర్జును యొక్క శిరస్సు లేదు ఏంటి శితుడు ఆ మును ఆ దృవేస్తుంది తగ్గిపోయింది శత్రుడు ్రహ్మచర్యము కాతులేడి అంటూ ఉన్నాట జరివే బ్రహ్మచర్యము కాదు సత్యం నిజమైతే కతూ బ్రహ్మచర్యము చాటువే నేను అత్యంత బ్రహ్మచారి అయినట్లయితే తెలుపులేనట్లయితే మాతో సమానమైనటువంటి ఐశ్వర్యోతుందాక అర్థమైన యొక్క తెలుస్తూ ఎక్కడ పెరిగి నేను రావాల్సింది అన్నాక వచ్చినో దాటున చుట్టూ తత్వం చూద్దో ముందు ఇక్కడ ఇంత దగ్గర లభిపోయిందో మొత్తం లేచింది సరస్సు ఎగరం ముందు లేచి వచ్చే స్వామి యొక్క పాదాలను వాళ్ళు ఆ అర్జును యొక్క లభించు శివస్సును చూస్తూ పడుతూ ఆ శేషులు ఆ రెండు శివస్సులను స్టేతులు ఎక్కువ జరుగుతుంది సంఘించి ఆ దిగుమచ్చేట ఒకసారి చూసాట చుట్టూ ఎదురు ఎందుకున్నామోత్వోయ్యా వ్యక్తి కేతు తచ్చను పంజున వెతికించి గనబ్ భా ఇప్పుడు కూతురు కాదు జన్మరాజే కి కూడదా అతను సంతోష సమర్చంలో